పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ సర్వకృపాన్ని దియగు ప్రభువ పర పరలోకం అందున్న ఆసీనుడవైన నా తండ్రి అగ్నిస్వరూపుడు అయిన నా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం స్తోత్రముడు నాయన సాయంత్రకాల సమయం ప్రభ మాకిచ్చినటువంటి యొక్క సమయం కొరకు ఇక అవకాశం కొరకు ప్రభా నీకే వందనాలు నీక సన్నిధిలో మోకరించి నీ వద్ద ప్రభ మేము నేర్చుకున్నటకు మనసులను సిద్ధపరచండి వినగలిగే చెవులను గ్రహించే మనసు దయచేయండి ఏసియా మా ఆత్మీయ వెలిగించండి నా తండ్రి నీ వాక్య కుమార్మంలోనికి మమ్మల్ని నడిపించండి నా ప్రభ దినదినము మేము పరిశుద్ధలోనికి ప్రభ మార్పు చెందుటకు ప్రభా న యొక్క కృపను అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ రావాలని తండ్రి ఇంకా రానయన్న బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ ఆటంకాలన్నిటినీ దూరపరచండి ప్రభా మీ యొక్క మహిమ కార్యములలోనికి ప్రభ అందరూ పాల్గొనున్నట్లు ప్రతి సమయంలో అనుకూలతను ప్రభ మీరు సరిచేసి మమ్మల్ని నడిపించండి మీకు వాక్యం మాతో మాట్లాడండి నాయన నీ సన్నిధిలో ప్రభ తండ్రి మా యొక్క హృదయలను ప్రభ నేను స్తుంచటకు ఘనపరచుటకు మహిమ పరచుటకు ప్రభా మా హృదయాలను తెరవండి మా నోర్లను వాడుకొనండి నా ప్రభ పాటల ద్వారా వాక్యం ద్వారా సాక్ష్యంల ద్వారా నా తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలు ఆరోపిస్తూ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ేరీ దర్శే హే మాలీ ప్రభు ఓ ఆ ప్రభు మేరీ రాజ తారేవీ తేరీ హగం గా చూర తారేవీ తేరీ హగం గాే తేరీ హగం గా జా ప్రభు మేరీ దర్శన ముజే తు హాల ప్రభు ఓ ఆజా ప్రభు మేరీ చంద సూర తారే బీ ీ సర్గం గాతే హర్గం గాతే గమపగ గరి సాగా సా పదని సమదనాద గపా ప్రే ని సా చ సూరజ త రేవీ సర్గమే తేరీ హగమ గాత ఆశా ప్రాభు మేరీ కో సహారానా జీవన సంగీత సజా సహారానా జీవన్ సంగీ సజా హీవన్ సంగీత సజా గమపగరి సాగా సాగా పదని సమద మాదగ రే ని సా సహారానా జీవన సంగీత సజా జీవన సంగీత సజా ఆజా ప్రభు మేరీ దర్శన ప్రభు ప్రభు మే ప్రైజ్ రాంక్ యూ సిస్టర్ వైస్ నాకు అక్క ఒక పాట పాడతారా అక్క మీరు ప్రజర్ రాలేదు నా కన్యాలు ప్రజర్ వచ్చేంత వరకు కళ్యాణ పాడతారా మీరు ఒక పాట పాడతారా బయట ఉంది హలో హలో దీపా సిస్టర్ ప్రేస చెన్పడుతుంది అక్క నీ సౌండ్ వినిపిస్తుందా వినిపడుతుంది వాయిస్ నువ్వు అక్కని పిలుస్తున్నావు కదా అక్క మ్యూట్లో ఉన్నట్టు పాట అంతవరకు వచ్చే వరకు ఒక పాటూ మన పాపము మనరోగమో ఏమో సెను కల్వరిసిలు సతాను సైన్యం కూల్ జీ వేసినో మన పాపమో మనరోగమో ఏమో సెను కలవరిశలో సా సైన్యో కూల్ జీవేశ మన పాపమో ఏ సురూలో జీల వారో సురక్త మోలో పునా దిగకు పునా దుల మన పాపము మన రోగమోశ విజయము పుంది నరాజు సైన్యములా ముందు నీల విజయము పొంది సైన్యములా ముందు నీల భయము జయము వరదే నిత్యం జయము మన దీయ నిత్యం మన పాపము మన రోగము ఈ సు సిను బలమో సెను సకలాములతో కాయను జయమును పాడి ఆ సకలా వా మన పాడి సంతోషగనములత పరిశోధుల మిలతు పరిశోధుల మజ మిలతు మన పాపము మన రోగము యేసు సుశీల వలమో chetru samudra mulo ye samudra mulo chetru samudra mulo ye samudra mulo munchive badago chetru viali kalivu त्र क्रिया लिख लेऊ मन पाप मो मन रोग मो यीशु सिलुवल मो सेनु जय आ मुझे సైన్యము కూర్చి వేసము ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమగలతండి పరిశుద్ధ కరణమైన కృపా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నావు రాజా ఆయన నువ్వు నమ్మదగిన దేవుడు నువ్వు గొప్ప చాలిన దేవుడు ప్రభా వి పరిశుద్ధ సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మరి మీరు మాతో మాట్లాడేవారు ఆత్మీయమైన తండ్రిగా ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ మా మంచి స్నేహితుడు మా మంచి కాపరి వైనందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ వాక్యంధర మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ నైజరాడ్ బ్రదర్ సిస్టర్ దేవు నామానికి మహిమ కలిగి ఉన్నదాకా మరి ఆయన కూడా ఈ లోకంలో ఎక్కడైనా పరిశుద్ధుడుగా ఉన్నాడు ఎవరు పరిశుద్ధుడుగా అని వారు ఈ లోకంలో ఎవరు లేరు మరి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన సర్వసృష్టికి ఆది సంభుతుడైన దేవుడు ఆయన నామములో మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండటకు ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి మనం ఆయన వాక్యమును ఆయన పరిశుద్ధ లేఖనమును మరి ఆయన మాట్లాడుతున్న మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకున్నటకు మనం నడవడినసారి చేసుకున్నటకు ఆయనకు విధేయత కలిగి జీవించుటకు మనము ప్రయత్నిద్దాం ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవడు నమ్మదగిన వాడు కాడు దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు మరి ఏషేయ మొదటి అధ్యాయము విషయ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచ్చిన మరి మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే మనుషులు మాట్లాడే మాటలు మనుషులు మభ్యపెట్టడానికి మాటలతో గారడీలు చేస్తూ నవ్విస్తూ మనిషిని పతనానికి నడిపించేవారే తప్ప ఈ లోకంలో మరి మేలుకరమైన దేవునికి మేమతిచ్చే విధంగా ఎవరు చెప్పరు కానీ ఈ మాటలు లోకానుసారమైన మాటలకి మన ఎప్పుడైనా దాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తూ లోకానుసారంగా నడుచుకుంటాడు మనుషులు మాట్లాడే మాటలకే విభ్రాంతి పడేవాళ్ళున్నా కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు విషయ గ్రంథము ఒకటో అధ్యాయము మరి ఆయన పిల్లలు ఎంతవరకు ఆయన మాట శారీరకమైన మనుషులుగా ఉన్న ఇజ్రాయేలు ఏ విధంగా ఆయన మాట వింటున్నారు వింటున్నారా లేదా అనే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏషయ గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనములో మాట్లాడుతున్నాడు దేవుడు ఎహోవా మాట్లాడుతున్నాడు ఎహోవా మాటలాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి యొము అంటున్నాడు ఎందుకంటే శారీరకమైన ఇశ్రేయలు ఆయన మాట వినుక్కున్నారు కాబట్టి ఆయన ఆకాశముతో మాట్లాడుతున్నాడు భూమి చెవి యొము అంటున్నాడు ఎందుకంటే ఆకాశవాసులు అనే మాటకు మనం కూడా మరి ఆకాశానికి సాదృశ్యంగా అనుకుంది మనం అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆకాశమా ఆలకించుము భూమి చెవి ఆయన దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నట్టుగా మనము గ్రహిస్తున్నాము ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి ఆయన పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాడంట ఆయన ఆయన ప్రణాళికను నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి మరి క్రైస్తవ సమాజంలో అప్పుడు శరీ ఇజ్రాయేలు ఈ విధంగా మరి ఆయనకు అవిధేయతగా ఉన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు మరి దేవుని పిల్లలుగా మరి అప్పుడు ఉన్న ఇజ్రాయేల్ శారీరకమైన ఇజ్రాయేల్ గా ఆయన మీద తిరగబడి ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే వారు కృతజ్ఞత లేని ఆయన ఎంచుతున్నాడు ఎందుకంటే ఏ విధంగా మనిషిని కోల్చాడంటే దేవుడు ఎందు తన కామాందు నెరుగున గాడిద సొంత దొడ్డి తెలుసుకునుడు అంట తన కామాందు ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకును అంటే అంతకంటే హీనమైన స్థితిలో మనిషి దిగజారిపోయిందని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఎద్దు తన సొంత తన కామాందుని ఎరుగుతుందంట ఎందుకంటే అతను మేడత పెడితే ఆ నియత తప్పకుండా అది అతని గూటికి చేరుతుంది అలాగే గాడిద సొంత వాణ్ణి దెడ్డి తెలుసుకొని వెళ్తుంది కానీ అతడు రక్షించి అత విషయంలో ఆయన మనం రక్షిస్తూ బాధలలో కష్టాలలో బయటికి తీస్తూ ఆదరిస్తూ సమస్తమైన మరి ఏ విషయమైన బాధల నుంచి ఆయన విడుదల చేసినా కూడా కృతజ్ఞత లేని వారమై మర్చిపోయి మాట్లాడుతున్న మాటలు అదే ఎందుకంటే ఎదురు తన కామాందు నెరుగులో గాడిద సొంత వాయిదండి తెలుసుకున్నాడు ఇజ్రాయేలు ఇజ్రాయేలు నాకు తెలివి లేదు నా జనులు యోచింపరు యోచింపట్లేదట ఆయన జ్ఞానమును ఆయన దయను వారు యోచింపటలేదు పాపిస్ట్ జనమా అంటున్నాడు అందుకని పాపిస్ట్ జనమా దోషభరితమైన ప్రజలార పాపిస్ట్ జనమా దోషభరితమైన ప్రజలార దుష్ట సంతానమా ఎంత దీనస్థితికి దిగదారిపోయారని ఈ మాటలను బట్టి తెలిసిపోతుంది ఇక్కడ ఎందుకంటే పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజల్లార దుష్ట సంతానమా దుష్టిని సంబంధులుగా పోలుస్తున్నారు దేవుడు ఇక్కడ ఎందుకంటే ఆయన మాటకు విధేయత చూపువారు ఎవరు లేనందుకు ఆయన ఆకాశమా నువ్వన్న ఆలకించు భూమి చెవియొగ్గు నువ్వన్నా నా మాట తప్పకుండా వింటున్నావు కానీ వీరు పాపిష్టి జనులుగా ఉన్నారు పాపిస్ట్ జనమా దోషరితమైన ప్రజలారా అంటున్నారు దుష్ట సంతానమా చిరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని చెప్పిన వినని జనముగా మీరున్నారు ఎందుకంటే ఎప్పుడైనా ఆయన మాటకు విధేయత చూపించక ఆ శాపగ్రస్తమైన మరి జీవము గల నోట నుండి దుష్ట సంతానమా అనిపించుకుంటున్నారు చిరుపు పిల్లలారా అనిపించుకుంటున్నారు మీకు శ్రమ అని దేవుడు అంటున్నాడు ఆయన ఆయన తట తిరగట్లేదు వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవిని దూషింతుడంట మరి సర్వసృష్టికర్తను దూషిస్తే మరి మనకే కీడు అందుకనే శ్రమ అని ఆయన చెప్తున్నాడు ఆయనను ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కొట్టబడదురు అంటున్నారు ఇంకెంత గనం మీరు కొట్టబడదురు నా మార్గములను మీరు తెలుసుకొని కూడా మీరు వెనక తిరుగుతున్నారు నాకు విధేయత కలిగి ఉండట్లేదు ఆకాశము భూమైన చెవి ఎగ్గుతున్నాయి కానీ మీరు ఏమాత్రమునో చెవియొగ్గట్లేదు పశువులతో పోలుస్తున్నారు ఎందుకని ఎందు తన కామంతో నెరుగుతుందంట కాని తన సొంత దొడ్డి నెరుగుతుందంట కానీ ఈ నీతి అయన స్వరూపంలో చేసిన మనిషి మాత్రము నీతి తప్పి తిరుగుతున్నాడు అందుకనే అంటున్నాడు మీకు శ్రమ దుష్ట సంతానమా చిరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు మీరింకా మీరేలా ఇంకనో కొట్టబడదురు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ఇది మర్చిపోకూడదు లోకానుసరమైన ప్రతి ఇది వ్యాధి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే లోక బలహీనతలో మనిషి ప్రతివారు వారు ఉన్నారు అది దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు ప్రతివాణి నటినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాణి గుండే బలహీనమైందంట మరి లేదా అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదంటే జీవ వర్గాల దేవిని విసర్జిస్తే స్వస్థత ఎక్కడి రాదు కదా అందుకనే దేవుడు ఆకాశమా అలకించుము భూమి చెవియొబ్బుము అన్నాడు దుష్ట సంతానమా అంటున్నాడు కానీ ఆ విధంగాన ఆయన మాట వినట్లేదు అందుకనే దేవుడు ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు అయి ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు సర్వ సృష్టికి దృష్టి కడత దేవుడు అయన పరిశుద్ధి నామానికి ఇప్పుడు మనము విధేయత కలిగి పుండుటకు ప్రయత్నించాలని ఆయన కోరుతున్నాడు ఆయన జీవం గల దేవుడు అయినాడు కనుక ఈ మాటలు మాట్లాడ రోమ పత్రిక అధ్యాయము రోమ పత్రిక అధ్యాయము ఐదో వర్షం నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవిని న్యాయమైన తీరుపు బైలు పరచబడు దినమందు మందు నీకు ఉగ్రత సమకూర్చుకొనిస్తున్నావు అంటున్నాడు ఎందుకంటే దేవితో తిరుగుబాటు ఉగ్రతకు మార్గము దారి తీస్తుంది అందుకని దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా అక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవిని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినము దినమందు నీకి నీవి ఉగ్రతను సమకూర్చుకొనిస్తున్నావు దీని వలన నీకు ఏమి ప్రయోజనము మార్గము సత్యము జీవమై ఉన్న దేవిని మరచి ఈ లోకము తట్టు తిరిగి ఆయనను ఆయన ఉగ్రతలో పాలు పొందుటకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నట్లుగా మరి గమనిస్తున్నాం ఎందుకంటే ఇవి ఆయన మాటలు గనక మనము ఆయనకు విధేయత కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ప్రతిఫలమిచ్చును సత్క్రియలు ఓపికగా చేయించు మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును యన ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట ప్రతిక్రియలు ఓపికగా చేయిచు మహిమను గనతను అక్షయతను వెతుకు వారికి మాత్రము నిత్య అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవిని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అంటున్నారు మనం మరి దేని కోరుకుందాము సత్క్రియలు చేయి ఆయనకు ఆయన ప్రతివానికి వానికి వాని క్రియలు చొప్పునంట సఫలం ఇస్తాడంట సత్క్రియలు ఓపికగా చేయించు మహిమయ ఘనతయు అక్షయతులు నిత్య జీవం అయితే ఆయన ఏమంటున్నాడైతే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి అయన ఉగ్రత రౌద్రము వస్తుందంట మరి మనము ఆయన ప్రేమను మాత్రమే ఆయన దయను మాత్రమే పొందాలి కానీ ఉగ్రత ఈ రౌద్రమును మనం తట్టుకోలేము ఎందుకంటే ఆయన దహించు అజ్ఞాయిన దేవుడు కాబట్టి ఆయనను ఏ నరుడు చూడలేదు ఇంతవరకు అందుకనే ఆయన ఉగ్రతను కూడా మనము ఎవరైనా తట్టుకోలేరు ఆయన మరి సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనతో మనం ఏ విధంగా ఉండాలి నే మాటకు ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటుండంటే నీ కాఠిన్యమును మార్చుకుపోందని నీ హృదయమును నీ హృదయమును అనుసరించి ఉగ్రత దిన దేవిని న్యాయమైన తీర్పు బయలు పడు వచ్చబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చు చూస్తున్నావు ఆ ఉగ్రతతో మనము పాలు ఆయన నిత్య రాజ్యంలో ఉండటకు ప్రయాసపడాలి ఎందుకంటే ఆయన అంటున్నాడు ఎప్పుడు కూడా ఈ లోకంలో మనుషుడు నమ్మదగిన వాడు కాడు అంటున్నాడు అవును అది నిజమే అదే రోమపత్రికా మూడో అధ్యాయము పదవ వచనంలో చూస్తే ఇందును రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు లేడంట ఒక్కడునూ లేడు గ్రహించువాడు ఎవడునూ లేడు శము భూమి ఆయన మాటలు వింటున్నాయి చెవి ఎక్కుతున్నాయి కానీ మరి ఆయన స్వరూపమన చేసిన మనిషి మాత్రము నీతిని అనుసరించకుండా అవినీతితో బ్రతుకుతున్నాడు అని ఇక్కడ వాక్యం ద్వారా బయలుపడుతుంది ఎందుకంటే నీతి లేడు ఒకడునో లేడు గ్రహించువాడు ఎవడునో లేడు దేవుని వెతుకువాడు ఎవడును లేడు ఎవడు లేడంట అందరూ తోవతప్పి ఏకముగా పనికి మారిన వారైరి అందరూ తోవతప్పి పోయిరు అని మాట్లాడుతున్నారు ఇంత పలికి మారిన వారై ఉన్నారంట మేలు చేయవాడు లేడు ఒక్కడైనానో లేడంటున్నారు నిజము లేడు నీతి మంత్రులు లేడు మేలు చేయివాడు లేడు హీడు ఎక్కువగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు అదే ఇరవై వచనంలో మూడో అధ్యాయం ఇరవై ఇరవైదవ బ్రహ్మ పత్రిక ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అంటే ధర్మశాస్త్రం ఆశ్రయించి ధర్మశాస్త్రమును ఆశ్రయించి నీతిమంతుడు అనిపించుకునే ఎవరు లేడు అంటున్నాడు అందుకని ఏలయ్యనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతుడుగా తీర్చబడడు అంటున్నాడు అయితే ధర్మశాస్త్రము వలన పాపము పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది అంటే ఈ పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని యోచించేస్తుంది ఎందుకంటే ధర్మశాస్త్రము వలన పాపము పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా మనము ధర్మశాస్త్రమునకు వేరుగా ఉన్నదంటే ఏంది వేరుగా దేవిని నీతి బయలుపడుతున్నది బయలుపరచబడుతున్నది దేవిని నీతి బయలుపరచబడుతున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుతున్నారు అంటున్నారు మరి ఎందుకంటే మరి ధర్మశాస్త్రమునకున్న బలము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే కూడా మరి గారు రాస్తారు అందుకనే ఈ ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుతున్నారు అది ఏసు క్రీస్తునందలే విశ్వాసం విశ్వాస మూలమైనదై నమ్ము వానికి నమ్ము వారందరికీ కలుగు దేవిన నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏందదంటే అది ఏసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది నమ్మువారి నమ్మవారందరికీ కలుగు దేవిని నీతి అయి ఉన్నది కానీ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నారు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తును క్రీస్తు ఏసు నందిని విమోచనము ద్వారా అని క్రీస్తు ఏసు నంది విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు ఎందుకంటే ఆయన ప్రేమ మరి ఉచితముగా ఆయన మనకు రక్షణ దయచేసిన దేవునికి మనము వందనాలు చెల్లించాలి ఎప్పుడైనా నాకు లోబడాలి ఆయనను స్తించి గనపరచాలి ఎందుకంటే ఆయన మన పాపాలకు విమోచకుడుగా ఉన్నాడు ఆయననే సర్వసృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు అందుకనే ఆయన ఏమంటున్నాడు తీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులని తీర్చబడు తీర్చబడుతున్నారంట పూర్వము చేయబడిన పాపములకు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచ వలనని కీస్తూ వేస్తూ రక్తం విశ్వాసము ద్వారా ఆయనను కర్ణాధారముగా బయలుపరిచినట్టు దేవుడు ప్రేమ స్వరూపిగా బయలుపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం ఎందుకంటే ఆయన పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊర్మి వలన ఉపేక్షించినందున ఆయన సహించుడు మన పాపాలు మన శాపాలు మన నరక శిక్షను కలువలు సిరువలు భరించి ఆయన తన రక్తపు చివరి బుట్టు వరకు మన కొరకు కాచి అలా ఊరిమి వలన సహించిందంట మరి దేవుడు ఎంత ప్రేమమైందంటే మన తల్లిదండ్రులు చేయని త్యాగము మన తోడబుట్టిన వారు ఎవరు చేయని త్యాగమునో మరి ఈ లోక పాపముల గురించి యేసు క్రీస్తు ప్రభు మనం ఇక్కడ గమనిస్తున్నాము మరి ఆయన ఈ లోకానికి రాజుగా రాబోతున్నాడు మరి ఆయనను వారు ఎవరు లేరు ఎందుకంటే ఆయన మరి గొర్రెపిల్లగా రావడానికి లేదు ఆయన మహా ఉగ్రతతోటి వస్తున్నాడు కానీ మరి ఆ అంధకారంలో ఉన్న మనుషులందరినీ పాపంలో నుంచి ఆయన విడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఎపిఎస్సి పత్రికలు అంటున్నాడు ఎపిఎస్సి పత్రిక పత్రిక రెండవ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు ఇప్పసి పత్రిక రెండవ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు వచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును తీస్టితో కూడా బ్రతికించను ఎందుకంటే మనము క్షణ పాపములో జీవిస్తున్న మన లోకనీతిగా ఏ దాశించినా అది పాపము కిందనే గనక మన అపరాధములకు ఆయన బలైన దేవుడు మన పాపన నిమిత్తమై మనం ఉన్న మన స్థితిలో నుంచి దేవుడు మరి ఆయన తన ఓరిమి వలన మనలను రక్షించినట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన ఉండగా ఆయన మిమ్మును తీసుతో కూడా బ్రతికించింది మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే సాధారణ శక్తులతో మరి మీరు కష్టపడి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విడుదల చేశానని మాట్లాడుతున్నాను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి శక్తికి అధిపతిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున ఎప్పుడు మనము క్రీస్తునే కనప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే కానీ నేనేం చేశాను వ్యాపారధముల చేత పాపముల చేత మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అన్నాడు అందుకని దేవుడు మరి ఏది చేసినా ఆయన నామ నిమిత్తము మహిమ ఘనత నిమిత్తము చేశాడు కాబట్టి మనము ఎప్పుడు ఆయన స్థుతిస్తూ గనపరుస్తూ మనమరచడకు ఎప్పుడు మనము ఆయనను వెతికి ఆయన నామానికి సాక్షులుగా ఉండే ప్రయత్నించాలి సాక్షులుగా ఉండే అనేకులకు ఆయన ప్రేమ స్వార్తను ప్రకటించే వారిగా మనం ఈ లోకంలో ఉండాలి మనం ఎంత సంపాదించినాంత కూడా విటినా మనం ఏది తీసుకెళ్దాము అందుకనే సమస్తమును పెడతామని ప్రసంగి చాలా చోట్ల చెప్తూ ఉన్నాడు అన్న ప్రాణములు పుచ్చుకున్నటంటే వానికి భాగ్యము ఈ భూమి మీద ఏది లేదంటే ధన్యత ఇంకోటి ఏది లేదంటున్నాడు మరి మరి మనమేం తీసుకెళ్తాం క్రియలు అంటాడు అందుకనే తన క్రియలు తన వెంట వెళ్ళను ప్రకటన గ్రంథంలో ఒక మనుషుడు మరణిస్తే అతని వెంట అతని క్రియలు వెళుతాయంట మనము ఏ క్రియలు చేస్తున్నాము మరి అసలు ఆయన మాట వింటున్నామా భూమి ఆకాశములు చెవియొక్కుతున్నాయి గాడిద మరి తన సొంతవాణి దొడ్డిని తెలుసుకుంటుందంట అని మనము మన యజమాని మాట మాత్రం కూడా వినట్లేదు మరి మనం ఏ విధంగా నడుచుకోవాలో మరి మనం గమనించుకొని మరి ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలి సువార్త ప్రేమ సువార్తను ఎలా ప్రకటించాలి లోకానికి ఉప్పై ఉన్నాం బెలుగై ఉన్నాం గ్రహించకుండా మనము లోకానుసారంగా ఒక్కోసారి వారితో కలిసిపోతుటం కానీ మరి ఎలాగైనా ఆత్మను ఒక ఏ విధంగానైనా ఆయన వైపుకు మళ్లించే విధం ప్రయత్నం చేయాలి కానీ వారితో మనము కలిసిపోవడానికి వీలు లేదు ఎందుకంటే మరి నీతి మంతుడు లేడు అని ఆయన అంటున్నాడు కానీ ఆ మనం కనపరిస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది అదే నీతి ఒక ఆత్మను రక్షించి ఆయన పరలోక రాజ్యానికి పాలసునిగా చేయగలిగి ఆ యొక్క ప్రేమతత్వాన్ని మనము అందరికీ ప్రకటించాలి ఎందుకంటే ఈ లోకంలో మనం చేయవలసిన పని ఏదన్న పుణ్యకార్యం ఏదైనా ఉందంటే గొప్ప కార్యం ఏదన్నా ఉందంటే నీ ఒక ఆత్మలా రక్షించడం తప్ప మనం చేసే పని ఇంకోటి ఏది లేదు అదే దేవునికి ఇష్టమైన కార్యం తను మనం తగ్గించుకోవాలి ప్రాణనామాన్ని హెచ్చిస్తూ అనేక మందికి ఆయన ప్రేమ స్వార్తను ప్రకటిస్తూ అనేకులకు మాదిరిగా ఆయనకు సాక్షుడిగా ఉండాలి అందుకని దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించాలి ఆయన మాట వినాలి అందుకనే దుష్ట సంతానమా అనే విధంగా శరీర శారీరకమైన ఇజ్రాయేలు అనిపించుకున్నారు కానీ మనం ఆత్మీయంగా మన కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం కాబట్టి మరి ఇప్పుడైనా మనము క్రీస్తును ఎరగని వారిగా ఉంటే మాత్రము మేము వెళ్తున్నాం లే చర్చిలకు ప్రార్థిస్తున్నామంటే కాదు ఎవరైనాను మరి ఆజ్ఞలు పాటిస్తేనే ఆయన నీతిని రాజ్యంను మొదట వెతికితే అవన్నీ మనం వెంబడి వస్తాయని మరి దేవుని మార్ వ్యాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఆయననే ఈ లోకానికి తాలిన దేవుడు మనకు సాలిన దేవుడు కాబట్టి మరి ఆయనను అనుసరించి మనం నడుచుకోవాలి ఎందుకంటే ఈ లోక పాఠాలు ఈ లోక నటన గతిస్తుంది అది ఎప్పుడో ఏ క్షణమో తెలియదు అందుకనే తులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనము కులసీలకు రాసిన పత్రిక ఒకటి పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన మరి మనము మనము ఎక్కడ చీకటి అనే అగాధములో ఉన్నప్పుడు ఆయన మనలను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినట్ట దేవుడు ఎందుకు మరి మనం ఆయనకు సాక్షులుగా ఉండుటకే అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండుటకే నీవు నువ్వు సుఖ జీవితాన్ని అనుభవించడానికి కాదు నేనైనా నువ్వైనా ఇంకో ఆత్మల పట్ల భారం కలిగి అనేకులు ఆయన తట్టు తిప్పుటకు మాత్రమే ఇది సేవ క్రీస్తువుని నమ్ముకోవడం కారణం అదే ఇది చేస్తేనే పరలోక రాజ్యానికి చేరగలుగుతారు లేకపోతే ఏమాత్రము నువ్వు అయ్యా మరి నీకు ఇచ్చిన తలంతులు నువ్వు ఏం చేసినావు మరి యజమానుడు వచ్చి లెక్క అడుచుకున్నప్పుడు మరి సంపాదించిన వారు లెక్క ఒప్ప చెప్పినట్టుగా మనము బైబుల్ తెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మరి రేపు కూడా మనం లెక్క అడుగుతాడు అయ్యా మరి నీకు ఇచ్చిన తలంతులు ఏం చేసినావు నువ్వు ఎన్ని ఆత్మలు లోకానికి పోవడానికి కారణం ఏంది పంపించింది ఏంటి నువ్వు ఏం చేసినావు అడుగుతాడు ఆయన మనం సమాధానము చెప్పేటట్లుగా ఉన్నామా అందుకని మన అంధకార ఆయన మనము పాపంలో ఉన్నప్పుడు ఈ విధంగా నేను రక్షించిన కానీ నా మాట మీరు వినట్లేదని అంటున్నాడు ఆయన ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిందంట కానీ మనము ఆ రాజ్య ఉంటే వెలుగై ఉండి త్రోవ చూపు ఉంటాం కానీ మనం చీకటై ఉన్నా మేము గ్రయించుకుందాం ఎందుకంటే క్లీస్ దేవుని శక్తి అయి ఉన్నాడు కాబట్టి ఆయనే సమస్తమునకు వెలుగుగా ఉన్నాడు మీరు కూడా వెలుగే అన్నాడు మనం ఎంతమందిని వెలిగిస్తున్నాం ఆ హృదయాల్లో మనం పరీక్షించుకుందాం ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కొంతమంది ఎంతే ప్రేమించిన అనేది లేదు ఎందుకంటే లోకము ఆయన ధరనే సృష్టిపబడ్డది కాబట్టి మనం ప్రతి ఒక్క పాపం నుంచి ఆయన విడుదల చేసి ఉన్నాడు ఎందుకంటే విమోచన రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షేమాపణ కలుగుతున్నది మనకు పాపక్షేమాపణ ఆయన ద్వారానే కలుగుతున్నదట ఎందుకంటే ఆయన రాజ్య నివాసులుగా ఆయన ఏమై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరిపోయ్ సర్వసృష్టికి ఆది సంపతుడై ఉన్నాడట ఆయన ఇంత గొప్ప దేవుడు మురికి వారము మట్టివారము ఒకరోజు స్నానం చేయకపోతే ముఖాంటహీనమైన జీవితాలతో అలాంటి మనలను ప్రేమించి ఆయన తన స్వరూపమందు చేసుకున్న మనలను ఆయన ఇంతగా ప్రేమించి అయా నన్ను భయవపరచడి అనేప్పుడు నా వైపు తిప్పండి మాత్రము ఎప్పుడు మన సంపాదనలు మన కుటుంబాలు మన బంధువులు మనం మంచిగుంటేదాలు ఇది కాదు సేవ నీకు నువ్వు నీకు నేను బోధించడం మీరు మాకు బోధించడం ఇది ఎంత కాలము బయటికి వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించేది మనము గ్రహించాలి కొన్నేళ్ళు ఈ వాక్యము చెప్పుకునే విధానాలు కొన్నేళ్ళు నడిచినా కానీ ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు వెళ్ళేవారు మాత్రమే వెళ్తారు అందరం వెళ్ళాలి గ్రహించదాం ఎందుకంటే ఆయన ఏమున్నాడు ఆయన అదృష్ట దేవిని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభుతుడై ఉన్నాడు ఎల అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడ్డాయట మరి దేవుని సమస్తమును సృజింపబడి ఉన్నాయి కానీ మరి ఆయన ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలము ఏమి చేయలేం ఆయనలో అంట కట్టబడింది మనము పలించలేం అభివృద్ధి పొందలేము అసలు భూమిలో విస్తరణ అనేదే ఉండదు ఎందుకంటే ఆయన ఆయన ద్వారా సర్వము సృష్టింపబడ్డాయ ఆయన ఏమై ఉన్నాడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంపూతుడై ఉన్నాడు ఆయన మరి అలాంటి దేవిని కలిగిన మనము ఆయన ప్రేమను ప్రకటించడానికి మాత్రము వెనుకాడుతున్నామా మరి వెళ్ళి అనేకులకు ఆయన ప్రేమ స్వార్తను ప్రకటిస్తున్నామా ఎంతమంది ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాము మరి సంవత్సరంలో ఒక ఆత్మనైనా మన ద్వారా రక్షింపబడిందా మన నమ్మకమైన మంచి దాసుడా నా నిమిత్తము నువ్వు ఏర్పరిచిన ఈ ఆత్మను బట్టి నేను సంతోషిస్తున్నానని దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు అందుకనే మనము ఆత్మల పట్ల భారం కలిగి అనేక కి ప్రేమార్త ప్రకటించే వారిగా ఉందాం ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడట ఆయన సమస్తమునకు ఆయన ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి అంటే మొదట సృష్టింపబడిన సృష్టి ఉండి ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయిందట ఆయన మొదట నుండి ఉండి మృతు లేచుటకు లేచుటలో కూడా ఆది సంభూతుడా ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవాలనని ఆయన ఎందంట సర్వ సంపూర్ణత నివసింపవలననియో ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడంట ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందు ఉన్నవైనను పరలోక మందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలననియో అభిష్టమాయను బ ఎంత చక్కటి ప్రేమ కలిగిన మాటలు ఇవి ఎందుకంటే ఆయన ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన అని తండ్రి ఎందుకంటే ఆయనకు ఇష్టమైన విధానము తండ్రికి ఇష్టమైన విధానము ఇదని చెప్తున్నారు ఎందుకంటే మరియు గత కాల ముందు దూరాస్తులమును మీ దృష్టికీల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండి ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను గాను నిలువబెట్టుటకు మనల్ని ఏమేమంట నిర్దోషులుగా నిరపరాధులుగా నిలువ పెట్టుకున్నటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచిందట మనం మనను సమాధానపరిచింది క్రీస్తులో మరి ఆయన ఎందుకంటే ఆయన మాట వినాలి ఆయన మాట వినకపోతే మనము ఏ మాత్రమును చెల్లించము అందుకనే ఆయన ఎహోవా మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆకాశమా ఆలకించము భూమి క్షమి యొము ఇవన్న మాట వింటున్నాయి కానీ మీరు నా మాట వినటలేదంటున్నాను దుష్ట సంతానమా అంటున్నాడు చెరుపు పిల్లలారా అంటున్నారు కానీ అంతవరకు మనం తెచ్చుకోకుండా ఆయనను మనము అనుసరించి ఆయనను స్తించి ఆయనకు సాక్షులుగా ఉండటకు మనము ప్రయాసపడాలి ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు ఆయన మరి ప్రేమమయుడు ఉపమయుడు మన పాపముల నిమిత్తమై మనకు విమోచనం ఇచ్చి అరలోక వారసులుగా చేసిన నిజమైన యేసుక్రీస్తు ప్రభు అందరూ దేవుని స్పందనాలు చెల్లిద్దాం ఎందుకంటే ఎప్పుడు ఆయన మాట వినవారిగా ఉందాం ఎందుకంటే మనుషులు నమ్ముకుంట కంటే యహోవను ఆశ్రయించ మేలుగా అనుసరిద్దాం రాజులను నమ్ముకుంట కంటే యహోవను ఆశ్రయించట మేలు మనకు మేలు కలుగునట్లు ఆయనను ఆశ్రయించి మనం ఆయన నామాన్ని గనపరుచుదాం మరి మన కఠినమైన హృదయాలను తీసివేసి మరి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను స్థుతిద్దాం ఘనపరుచుదాం అనేకులకు ఆయన ప్రేమ స్వార్థ ప్రకటిద్దాం మరి గుడ్డి వారి పట్ల కనిపిస్తే మరి వారి పట్ల తగిన సహాయము చేయగలిగిన మనస్సును కలిగి ఉందాం ఎందుకంటే దేవుడు మరి ఈ మాత్రం చేస్తేనే తరలోక రాజ్యానికి వారసులుగా ఉండటకు ఆయన పిలువబడిన వారిగా బల నమ్మకమైన మంచిదాసుడాన్ని మరి బిరుదు పొందుటకు ప్రకటించే విధంగా ఉందాం మరి ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక స్తోత్రములు ప్రేమగలతండి పరిశుద్ధుడా ఉపమయడా దయా ప్రేమగా రాజా ప్రవ్వా మీ పరిశుద్ధ గణములైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రవ్వ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నేను మీ మాట విని ప్రవ్వ నేను స్థుతించి గణపరిచి నాయన మాటకు లోబడి అనేకులకు మాదిరిగా ప్రేమ స్వార్థను ప్రకటించి అనేకల ఆత్మ పట్ల సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని మీకు మహిమఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాయన గవ్వ నీ నీతిని రాజ్యమును వ్యక్తి ఆయన నేను గనపరచడకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు దయచేయమని నగర హృదయాన్ని మాకు దయచేసి మీ కృప్ల బాధలు పరుచుకునేందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మమ్మల్ని మీరు చర్చ చేసుకున్నందుకు బట్టి కృతజ్ఞతలు కలిగి ఆయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది రాత్రికాల సమయంలో మీ సన్నిధి మాకు దయచేయమని స్తోత్రం నాయన ప్రభా నీ పాములకు వెళ్ళా స్తోత్రాల దేవాయసే మా ప్రభు సాయంకాల సమ్మరణ దేవాయశ్రీ మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయశ్ర ఉండి వాక్యంబడి నీకు అందన స్తోత్రాల దేవాయసీ మా ప్రభావ మీరు మా ప్రభా నమ్మకమైన దాసుడు రీతిగా మేము జీవించాలి మా ప్రభా మేము కూడా నమ్మకంగా జీవించి దేవ ప్రతి ఒక్క ఆత్మల కొరకు దేవస్ మా ప్రభా సేవ చేయడానికి సాయం చేయండి మా ప్రభు నీ కుమైన కుమరించండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి అవసరించాడు అవసరతలు తెలిసిన దేవుడు మా ప్రభ హృదయవాంఛత దేవుడు మా దేవ మీరు తీర్చండి మా ప్రతి ఒక్క ఆయుష్ను పొడిగించండి మా ఎంతో మంది దేవ అనారోగ్యంతో కొట్టుమిటాడుతారు మా క్యాన్సర్ చేత దేవ బాధపడతారు మా ప్రతి విధమైనటువంటి దుష్టక్రియల చేత పట్టుబడి ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క పాపం చేత వాళ్ళు పట్టుబడి ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల పొందించండి మా ప్రభావ నీ తడు తిరిగే బిడ్డగా ఉంటకు సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన మా ప్రభా ఎన్నో కలితలు ఎన్నో కొట్లాటలు దేవా మా ఎన్నో ఉన్నాయి మా ప్రభావ దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే సాయం చేయండి మా ప్రభావ శాంతి సమాధానం దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క కుటుంబంలో దేవా మీరు ముందు నడిపించండి మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా అండ్ ఆల్సో మనకు వచ్చిన అంశాలు ప్రార్థిస్తున్నాం మా ప్రభా శ్రీనివాస్ బ్రదర్ కన్ను ముట్టి స్వస్థపరచండి మా దేవ అలాగే రవిచల్ల బ్రదర్ కిడ్నీ లీవర్ హార్ట్ మంచి ఉండాలి మా ప్రభా ఆపరేషన్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం మా మీరే సాయం చేయండి మా దేవ కామమ్మ రామచంద్ర రాజేష్ క్యాన్సర్ నుంచి బాధపడతారు మా ప్రభా నుంచి విడుదల పొందించండి మా మీరే సాయం చేయండి మా ప్రభా సిస్టర్ పక్షపాతంతో వాళ్ళ పాప దేవా అండ్ ఆల్సో వాళ్ళ బాబు కూడా దేవ చదువుతుండగా మీరే సాయం చేయండి మా ప్రతి ఒక్క పక్షవాత నుంచి విడుదల పొందాలి మా ప్రభా యసుక్రి ముట్టి స్వస్థపరచండు మా ప్రభా వరకు దేవ మీరే సాయం చేయండి మా ప్రభా దేవ సర్జరీ కావాలా మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా దే కూడా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి మా ప్రభా ఇ పాపకు ఇన్ఫెక్షన్ పోవాలి మా దేవ ప్రతి ఒక్క చెయ్యి నుంచి విడుదల పొందించండి మా ఆ చెయ్యిలో రక్త ప్రక్షణ దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క పొడిగించండి మా మీరే తోడైనాడు మా సుందర బ్రదర్ తాగుడు నుంచి విడుదల పొందాలి మా ప్రభా నిమోనియా నుంచి పొందాల మా ప్రభా అండ్ ఆల్సో దేవాయుస్సు మా ప్రభా సేవలో బలంగా వాడబోట మీరే తోడైనాడు మా ఆకుల సామ్య బ్రదర్ హెర్నియా సర్జరీ సక్సెస్ కావాలి మా మీరే తోడైన బట్టి వందనా స్తోత్రాలు దేవా బిడ్డ దేవా నేను నమ్ముకున్న బిడ్డలు మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్తి మా ప్రభావ తట్టు తిరిగే బిడ్డలో ఉంటాక సాయం చేయండి మా ప్రభావ చేత పట్టు పడకుండా సాయం చేయండి మా ప్రభావ ఎవరి మింగుతున్నా అని చూస్తున్న మా ఉచిలో పడకుండా సాయం చేయండి మా మీరే సాయం చేయండి మా అలాగే దిలీ బ్రహ్మ గురించి ప్రాణించింది మా అతను ఎగ్జామ్ రాయిస్తుండగా మీరే సాయం చేయండి మా ప్రతి ఒక్క తెలుని జ్ఞానాన్ని అనుగ్రహించండి మా ప్రభావ జ్ఞాపశక్తిని అనుగ్రహించండి మా ప్రతి ఒక్క ఆన్లైన్ ఎగ్జామ్ లో మీరే తోడైనాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా మరి సర్టిఫైడ్ దేవాసీమ సాఫ్ట్వేర్ ఐటక్ సాయం చేయండి మహాప్రభ మీకు మిడైనా కుమార్ంచాడు మా ప్రభా అలాగే మా ప్రభా చంద్రశేఖరణ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి పాటిస్తున్నాడు మీరే తోడైనాడు మా ఇంకా బలంగా వాడబొట్టకు సాయం చేయండి మహప్రభా దేవా ఇంకా దేవాళ్ళ ట్రైబల్ ఏరియా వెళ్చిన మీరే సాయం చేయండి మా ప్రభా దాని గురించి దేవాల ప్రతి ఒక్కటి దేవ సిద్ధపరచడానికి సాయం చేయండి ఏసు కృష్ణ ప్రతి ఒక్కరిని దేవాయస్యం అప్పుడు సమయం అనుకూలంగా ఉండి సిద్ధపట్టకు సాయం చేయండి మా ప్రభు అవి బ్రదరు ప్రతి ఒక్కరిని పర్శిధరా బ్రదర్ దేవారు దేవాయస్యం దీప సిస్టర్ రూపస్ బ్రదర్ అభి బ్రదర్ ప్రతి ఒక్కరిని దీవించండి దేవ శ్రవణ్ బ్రదర్ ని దీవించాడు దేవా వాళ్ళు చేసిన పది ఒక్క సేవలో మీరే తోడైనాడు మా ప్రభావ దేవాళ్ళు మా కుటుంబం కూడా దీనించి ఆశ్రయించాడు మా ప్రభు కూడా దచ్చి దీనించి ఆశ్రయించాడు మా ప్రభావ ఇంకొక మన మా చేత కుమరించండి మా ప్రతి ఒక్క విషయంలో దేవ మేము విజ్ఞాపన చేత మేము వెళ్ళడానికి సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైనా మా ప్రభావా చిన్న కూడికొని దేవు ఆరాధన మాకు స్తోత్రం మాప్రువా మరొకసారి దేవ నిమస్కారం చేస్తూ చిన్న ఆరాధన మీ సన్నిధి చేసుకుంటారని త్వరగా రాబోతు నేసుక్రీస్తు పెట్టాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసుక్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనా గాక ఆమెన్ సిస్ అంద